నచికేతుని ప్రశ్నలకు యమధర్మరాజు ఇచ్చిన జవాబులే కఠోపనిషత్తు యుగాచార్యులైన స్వామి వివేకానందకు ఎంతో నచ్చిన ఉపనిషత్తు ఇది ఉపనిషత్తుల్లో కఠోపనిషత్తు అంత అందమైనది మరొకటి లేదు దానిలో వచ్చే నచికేతుని విశ్వాసం ధైర్యం వివేకం త్యాగం ఇటువంటి వాటిని జీవితంలో పాటించడానికి ప్రయత్నించాలి ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో ముణిగి ఉన్నప్పుడు భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశంతో జాగృతమై విరాజిల్లింది తపోసంపన్నులేని భారతీయ ఋషులు సమస్తమైన అంధకారానికి అతీతమైన సూర్యదీప్తితో ప్రకాశించే ఆ పరబ్రహ్మస్వరూపాన్ని నేను సాక్షాత్కరించుకున్నాను ఆయనను ప్రత్యక్షం చేసుకోవడం వలన మానవుడు మృత్యువునకు అతీతుడవుతాడు జననమరణ వలయం నుంచి తప్పించుకోవడానికి మరో మార్గం లేదు అమృతపుత్రులారా ఆలకించండి అని భూలోక భూలోకవాసులను గురించి మాత్రమే కాక పరలోక పరలోకవాసులను సైతం ఆహ్వానించారు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్వంతు పుత్రాహ అను వాక్యం శ్వేతాశ్వతర ఉపనిషత్తులోనిది పురాణ కాలం నుండి ఈ లోకాన్ని పునీతంగావించే రీతిలో జీవించిన ఆ దివ్య దివ్యఋషుల యొక్క దివ్యానుభూతుల సమాహారమే మన వేదాలు లోకంలో అతి ప్రాచీనమైన గ్రంథాలు ఈ వేదాలే ఇవి ఎప్పుడు ఆవిష్కరింపబడినవో ఎవరికీ తెలియదు నేటి పరిశోధకులు ఏమైనా చెప్పనివ్వండి ఇవి ఎనిమిది లేక తొమ్మిది వేల ఏళ్ల మునుపటివి అవి ఎప్పుడూ నిత్యనూతనంగా ఉన్నాయి ఎందుకు మునుపటికన్నా నూతన వికాసంతో విరాజిల్లుతున్నవి వేదములు అపౌరుషేయములు ఎన్నటికీ శాశ్వతముగా విరాజిల్లే సత్యముల యొక్క సమాహారమే వేదములు భూమ్యాకర్షణ శక్తి అను శక్తి దాన్ని కనుగొనడానికి మునుపే ఆ శక్తి ఉన్నది యావత్తు మానవాళి దానిని మర్చిపోయినప్పటికీ అది ఉండి తీరుతుంది అదేవిధంగా ఆధ్యాత్మిక లోకంలోని విధులు కూడా వాటిని కనుగొనడానికి మునుపు కూడా అవి ఉండే ఉన్నాయి వాటిని మనం విస్మరించినప్పటికీ అవి ఉంటాయి ఋషులు వాటిని ఆవిష్కరించారు అంతే అలా ఋషులు ఆవిష్కరించిన ఆ సత్యాలను తదనంతర కాలంలో వ్యాసమహర్షి నాలుగు భాగాలుగా క్రోడీకరించారు అవే రుగ్ యజుర్ సామ అధర్వణవేదాలు ప్రతివేదము మూడు ప్రధాన భాగాలుగా వర్గీకరింపబడింది అవి సంహిత అనగా దేవతాప్రథనలు బ్రాహ్మణము అనగా యాగ వివరములు అరణ్యకము అనగా ఉపనిషత్తులు చర్మసత్యమును గురించిన విచారణ ఈ విధముగా ప్రతివేదము మూడు ప్రధాన భాగములుగా వర్గీకరింపబడింది ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు శ్రీమద్భగవద్గీత ఈ మూడింటినీ కలిపి ప్రస్థానత్రయంగా పేర్కొంటారు ప్రస్థానత్రయం అంటే చర్మ ప్రమాణంగా విరాజిల్లుతున్న మూడు ఉద్గ్రంథాలు అని అర్థం చెప్పుకోవచ్చు మనం వేదకాల చింతనా సరళిలో మకుటాయమానంగా విరాజిల్లినవి ఉపనిషత్తులు ఉపనిషత్తులు అనేక ఉన్నాయి సామాన్యంగా వాటిలో నూట ఉపనిషత్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు వీటిలోనూ పద్నాలుగు ఉపనిషత్తులను మాత్రమే ప్రధానంగా పరిగణిస్తారు అవి ఈష కేన కఠా ప్రశ్న ముండక మాండుక్య ఐతరేయ తైత్తరేయ ఛాందోగ్య బృహదారణ్యక శ్వేతాశ్వేతర కౌశీతకి మహానారాయణ మైత్రాయణి ఉపనిషత్తులు నాలుగు వేదాలలో ఈ ఉపనిషత్తులన్నీ పొందుపరచబడి ఉన్నాయి మొదటి పది ఉపనిషత్తులకు ఆదిశంకరులు భాష్యం వ్రాశారు యజుర్వేదములో శుక్లయజుర్వేదము కృష్ణయజుర్వేదము అను రెండు విభాగాలు ఉన్నాయి కృష్ణయజుర్వేదమునందు తైత్తరీయరణ్యకము అనే విభాగంలో కఠోపనిషత్తు చోటు చేసుకుంది కఠ అనే మహర్షి దీనిని అందించటం వలన కఠోపనిషత్తు అని దీని పేరు వచ్చింది కఠోపనిషత్తులో రెండు భాగాలు ఉన్నాయి మొదటి భాగంలో మూడు అధ్యాయాలు రెండవ భాగంలో మూడు అధ్యాయాలు ఉన్నాయి ఈ ఆరు లోను కలిసి నూట పంతొమ్మిది మంత్రాలు చోటు చేసుకున్నాయి భారతీయ ప్రాచీన ఆచార్యులైనా సరే నేటి ఆచార్యులైనా సరే కథల మూలంగా అత్యున్నత సత్యాలను బోధించటంలో సాటిలేని వారుగా విరాజిల్లుతున్నారు అందుకు ముందుగా అలరారినవి ఉపనిషత్తులు కఠోపనిషత్తులో లోకాన్ని జయించడానికి వాజస్రవసుడు అనే సంపన్నుడు చేసిన యాగము దానికి కొనసాగింపగా జరిగిన సంఘటనల మూలంగా సత్యం బోధించబడుతూ ఉన్నది నచికేతుడనే బాలుడు వాజస్రవసుని కుమారుడు తండ్రి యాగనియమములను సరిగ్గా పాటించలేదని తెలిసి అది చూసిన ఆ పిల్లవాడు తండ్రి తప్పును ఎత్తిచూపడానికి ఉద్యుక్తుడైనాడు అది వాజశ్రవసునుకు నచ్చనందున నచికేతుడు యమధర్మరాజు వద్దకు వెళ్లడం తటస్థించింది యమధర్మరాజు నుంచి మూడు వరాలు నచికేతుడు పొందాడు ఈ వరాల మూలంగా ఈ ఉపనిషత్తులో సర్వోత్కృష్ట సత్యాలు పొందుపరచబడ్డాయి కేంద్ర ఇతివృత్తం ఏమంటే జననమూ మరణమూ జీవితములోని రెండు గొప్ప అగ్రాహ్యమైన విషయాలు అంటే మనకు తెలియని విషయాలు జననం మన జీవితంలో జరిగిపోయిన ఒక విషయం దానిని గురించి మనం చేయగలిగింది ఏమీ లేదు మరో అగ్రాహ్యమైనది మరణం మరణం అంటే ఏమిటి అప్పుడు మనిషికి ఏం జరుగుతుంది ఆ తరువాత అతడు ఏమవుతాడు ఇటువంటి ప్రశ్నలకు జవాబుకై ఆనాటి నుండి నేటి వరకు మనుషులు ప్రయత్నిస్తూనే ఉన్నారు శాస్త్రాలు అన్ని కోణాలలో విచారించి వివరింపడానికి ప్రయత్నించాయి అయినప్పటికీ మరణం అన్నది నేటిదాకా ఒక అగ్రాహ్యమైన విషయం కఠోపనిషత్తు తనదంటూ ఒక కోణం ఎంచుకుని మరణాన్ని విచారణ చేసింది మరణించేటప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయం క్లుప్తంగాను స్పష్టంగానూ ఇవి ఉపనిషత్తు చెబుతుంది కానీ మరణం గురించి విచారించటం కన్నా దానిని జయించి పరమసత్యాన్ని ప్రాప్తించుకోవడం ముఖ్యం మనకి ఇచ్చిన జీవితాన్ని సముచితరీతిలో గడపడమే అందుకు మార్గం అంటూ సూచిస్తున్నది ఈ ఉపనిషత్తు మనిషి లోకము భగవంతుడు అనేవి మూడు మౌలిక సత్యాలు ఉపనిషత్తులు ఈ మూడింటినీ వాటి మధ్య నెలకొన్న సంబంధాన్ని విచారణ చేస్తూ ఉన్నాయి చర్మసత్యమైన భగవంతుణ్ణి ప్రతి ప్రాణి పొందడమే జీవితం యొక్క లక్ష్యం అందుకోసం సిద్ధం చేయబడిన రంగమే ఈ లోకం ఈ లోకం అందిస్తున్న అనుభవాలను గుణపాఠంగా గ్రహించి ఈ లోకంలో జీవిస్తూనే ఆ లక్ష్యాన్ని సాధించాలని ఉపనిషత్తులు నొక్కి వక్కాణిస్తున్నాయి ఇందుకు ప్రతి ఉపనిషత్తు తనదైన కొన్ని ప్రత్యేక మార్గాలను చూపిస్తోంది ఆ మార్గాన్నే విద్య అంటారు ఈ విద్యలు కోకొల్లలు పద్నాలుగు ప్రధాన ఉపనిషత్తులలో ముప్పై ఐదు విద్యలు గుర్తించబడ్డాయి కాలప్రవాహంలో అనేక యుగాలు గడిచిపోవడం వల్ల వేరే ఇతర కారణాల వల్ల ఆ విద్యల ఆచరణాత్మకతో సరియైన అర్థమో మనకు తెలియరావడం లేదు కఠోపనిషత్తులో రెండు విద్యలు చెప్పబడ్డాయి మొదటిది నచికేత విద్య రెండవది అంగుష్ఠమాత్ర విద్య ఈ రెండు విద్యలు రెండు సోపానాల భగవంతుని గ్రహించడానికి మృత్యువుని జయించడానికి ఒక మార్గంగా విరాజిల్లుతూ ఉన్నాయని ఊహించవచ్చు ఋషుల యొక్క అనుభవపూర్వక సత్యాలే ఉపనిషత్తులు కేవలం శాస్త్రజ్ఞానంతోనో సంస్కృత పాండిత్యం వలననో వాటి యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించటం సాధ్యం కాదు నిజమైన సాధనామయ జీవనంలో పాల్గొని మనస్సును పావనం చేసుకుని భగవదభిముఖంగా ముందుకు సాగే ఉపనిషత్తుల యొక్క అంతరార్థం మరింతగా మనకి అవగతమవుతుంది పదే పదే పఠించి మంత్రాల యొక్క అర్థాన్ని లోతుగా ఆలోచించడంతో పాటుగా ఆధ్యాత్మిక సాధనలను కూడా అనుష్ఠించినప్పుడే ఉపనిషత్తులను యథార్థరీతిలో అర్థం చేసుకోగలం మనం వాటిలో నిగూఢంగా ఉన్న అద్భుతాలలో మునిగి ఆనందించగలం కాలప్రవాహంలో పలు యుగాలు గడిచిపోవడం వలన కొన్ని మంత్రాల అర్థం సులభంగా అవగతం చేసుకునేటట్టుగా లేవు అర్థం కావడం లేదు అనుకుని విసుగు చెందకుండా అర్థమైన మంత్రాల అర్థాన్ని లోతుగా ఆలోచిస్తూ సాధనలలో ఉన్నతిని పొందడానికి ప్రయత్నం చేయాలి ఏ పని చేస్తున్నప్పటికీ అందుకు అనుకూలమైన మానసిక స్థితి ఉండడం తప్పనిసరి ఏ పని చేయబోతున్నామో అందుకు తగిన మానసిక స్థితిని పెంపొందించుకుని ఆ తరువాతనే ఆ పనికి ఉపక్రమించడం వలన చక్కని ఫలితాన్ని పొందగలం ఆలయాలలో పలు ప్రాకారాలు ఏర్పాటు చేయబడి ఉండడానికి కారణం ఇదే ప్రతి ప్రాకారాన్ని ప్రదక్షిణ చేస్తూ వస్తూ ఉన్నప్పుడు తక్కిన ఆలోచనలన్ని క్రమక్రమంగా వైదొలగి చివరకు గర్భగుడిలో ప్రవేశించి భగవంతుని తనివి తీరా సేవించుకుంటున్నప్పుడు పరిపూర్ణ మనస్సుతో దైవచింతనలో గడపడానికి మనకు సాధ్యమవుతుంది అదేవిధంగా అనుభూతిపూర్వకమైన ఉపనిషత్తులను పఠింప ఉపక్రమించడానికి ముందు మన చింతనలను వాటితో సమన్వయపరచడానికి శాంతి మంత్రాలు తోడ్పడతాయి ఉపనిషత్తుల యథార్థమైన అర్థాన్ని కేవలం పాండిత్యంతో అవగతం చేసుకోలేమో ఆరాధనా భావంతో పఠించినప్పుడు మాత్రమే వాటిని మనం అర్థం చేసుకోగలము అలాంటి వైఖరిని మనసులో పాదుకొల్పుకుని ఈ మంత్రాలను ముందుగా పారాయణం చెయ్యాలి వేదమంత్రాలన్నీ చివరకు ఓం శాంతి శాంతి అంటూ ముగుస్తాయి శాంతి అంటే ప్రశాంతత అని అర్థం మూడు విధాలైన ఆటంకాల నుండి మనం బయటపడటానికి మూడుసార్లు ఉచ్చరించాలి ఈ మూడు విధాల ఆటంకాలు ఏమిటి అంటే ఆధ్యాత్మికం ఆధిభౌతికం దైవికం ఆధ్యాత్మికం అంటే మన వలన వాటిల్లే ఆటంకాలు మన యొక్క శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు ఇలాంటివి ఆధిభౌతికం అంటే ఇతర జీవరాశుల వలన సంభవించే ఆటంకాలు ఆదిదైవికం అంటే ప్రకృతి శక్తుల వలన ఏర్పడే ఆటంకాలు వర్షము పిడుగు అగ్ని లాంటి వాటి వలన సంభవించేవి మూడు సార్లు శాంతిహి అని ఉచ్చరించడం వలన మూడు రకాల ఆటంకాల నుండి విడివడి ఈ ఉపనిషత్తును అధ్యయనం చేసే మన ప్రయత్నం విజయవంతమవ్వాలి అని ప్రార్థిద్దాం ప్రకృతిని అసంఖ్యాక శక్తులు ఏలుతూ ఉన్నాయి ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క దేవతగా చూచారు వేదమహర్షులు వాయువు వేచడం సూర్యుడు మండించడం వర్షం కురవడం అన్నీ ఈ దేవతల శక్తుల వల్లనే అని వారు భావించారు ఈ దేవతలను ఆరాధించడం మూలంగా ప్రాపంచిక జీవితానికి అవసరమైన సమస్తాన్ని పొందవచ్చు అని గ్రహించిన వారు దేవతలను ఆరాధింప కనుగొన్న విధానాలే యజ్ఞాలు యాగాలు యహలోక జీవిత సౌకర్యాలు పొందడానికైనా స్వర్గభోగాలు అనుభవించడానికైనా మోక్షమార్గానికైనా వారు యాగాన్ని సాధనంగా యాగకుండంలో అగ్నిని చేసి అనుకున్న దేవతను ఉద్దేశించి తగిన మంత్రాలతో తగిన వస్తువులను సమర్పించి ఉపాసిస్తూ ఉన్నప్పుడు ఆ యాగం అందుకు తగిన ఫలితాన్ని ఇస్తుంది విశ్వజిత్ యాగం కూడా అలాంటిదే చక్రవర్తిగా ఈ లోకాన్నే పరిపాలించడం ఈ యాగంచే పొందబడే ఫలితం కాని ఒక నిబంధన చాలా విచిత్రమైనది ఈ యాగానికున్న నిబంధన ఏమంటే తన వద్ద ఉన్న సమస్తాన్ని దానం చెయ్యాలి మనకు అన్ని కావాలి అంటే అన్నింటినీ త్యజించాల్సి ఉంటుంది సమస్తము త్యజించిన వ్యక్తే సమస్తం పొందగలడు వేదకాల నుంచి వస్తున్న అభిప్రాయ సంపత్తి ఇది ప్రపంచాలను పరిపాలించాలి అనే ఉద్దేశంతో విశ్వజిత్ యాగంచేశాడు వాజశ్రవసుడు యాగ పరిసమాప్తంలో తన సంపదంతా దానంచేశాడు దానమిచ్చే వస్తువులను చూసిన నచికేతుడు ఈ విధంగా చింతించాడు అప్పుడు శ్రద్ధ అతన్ని ఆవేశించింది అతను ఆలోచించసాగాడు శ్రద్ధ అంటే అనుష్ఠానపరమైన విశ్వాసము నేను విశ్వసిస్తున్నాను అని చెప్పుకుంటూ ఊరకే ఉండడం కాదు ఆ విశ్వాసాన్ని కార్యాచరణలో చూపించడం ఆ విశ్వాసం లక్ష్యాన్ని చేరుకోవడానికి పాటుపడడం ఇదే శ్రద్ధ అంటే ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి సకల ప్రయత్నాలకు శ్రద్ధ అవసరం అటువంటి శ్రద్ధే ప్రస్తుతం మనకి కావాలి అంటారు స్వామి వివేకానంద శ్రద్ధ ఘనతను స్తుతించి అది మనకు కలిగేలాగా ప్రార్థించడానికి ఋగ్వేదంలో శ్రద్ధాసూక్తం ఉన్నది శ్రద్ధ భగవంతుని శిరస్సున అమరి ఉంది హృదయ ఆర్తి ద్వారా దానిని పొందవచ్చునని శ్రద్ధాసూక్తం చెబుతుంది శ్రద్ధ నచికేతినిలో జనించింది నీళ్లు తాగడానికి గడ్డి మేయడానికి పాలు ఇవ్వడానికి శక్తిని కోల్పోయిన ఆవులను దానంచేసిన వ్యక్తి ఆనందరహితమైన లోకాల్ని పొందుతాడు అంటూ నచికేతుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి వద్ద ఆవుల సంఖ్యని బట్టి అతడి యొక్క సంపదను ఆ రోజుల్లో అంచనా వేస్తూ ఉండేవారు కనుక ఆవులను దానం చేయడం దానాల్లో అతి ఉత్కృష్టమైన దానంగా పరిగణించేవారు ఎవరైతే విశ్వజిత్ యాగం చేస్తారో వారు యాగా తమ వద్ద ఉన్న సమస్తాన్ని దానం చేయాలి కాని వాజశ్రవసుడు తన నిష్ప్రయోజనమైనవన్నింటినీ దానం చేసి దానం పేరిట అందరికీ ఇచ్చివేశాడు ఎందుకు పనికిరాని వట్టిపోయిన ఆవులను ఇచ్చివేశాడు అందువల్ల దానఫలం రాకుండా పోవడమే కాకుండా దానం యొక్క మౌలిక ఉద్దేశాన్ని చేపట్టనందువలన రెండు దోషాలకు వాజశ్రవసుడు లోనయ్యాడు అందుకు శిక్షగా ఆనందరహితమైన లోకాల్లో జీవితం లభిస్తుంది అని గ్రహించినటువంటి నచికేతుడు దీర్ఘాలోచనలో పడ్డాడు అప్పుడు నచికేతుడు తండ్రికి నిజాన్ని తెలియజేస్తాడు తండ్రి చేస్తున్న తప్పును పరోక్షంగా ఎత్తిచూపించే ఉద్దేశంతో నచికేతుడు తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నన్ను ఎవరికి దానమివ్వబోతున్నారు మీరు అని అడిగాడు రెండవసారి మూడవసారి కూడా అడిగాడు అందుకు తండ్రి కోపించి ఎముడికి యముడికివ్వబోతున్నాను అని జవాబిచ్చాడు తండ్రి తప్పు చేయడం చూసి దీర్ఘంగా ఆలోచించిన నచికేతుడు ఆయనను ఆ తప్పునుండి కాపాడి ఆనందరహితమైన లోకాలు పొందకుండా ఆనందమైన లోకాలను పొందే విధంగా చేయడం తన కర్తవ్యమని భావించాడు బాలుడైన తాను తిన్నగా తండ్రి వద్దకు వెళ్ళి మీరు చేస్తున్నది ఇది తప్పు అని తండ్రితో చెబితే అది అధిక ప్రసంగం అవుతుందని భావించి పరోక్షంగా ఆ విషయాన్ని ఆయనకు స్పష్టం చెయ్యాలి అనుకున్నాడు శ్రేష్టమైన వాటిని మాత్రమే దానం చెయ్యాలి అనేది దానం యొక్క నియమం తండ్రికి కుమారుని కంటే ఉత్కృష్టమైన సంపద ఏదీ లేదు అందువల్ల మీరు నన్ను ఎవరికి దానంగా ఇవ్వబోతున్నారు అని నచికేతుడు తండ్రిని ప్రశ్నించాడు అలా అడగడం ద్వారా శ్రేష్టమైన వాటినే దానం చెయ్యాలి అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు అని ఆ విషయాన్ని తండ్రికి నచికేతుడు జ్ఞాపకంచేశాడు నచికేతుని ఈ ప్రశ్నను మొదట వాజశ్రవసుడు ఖాతరచేయలేదు బాలుడు ఎదో చిత్తచాపల్యంతో అంటున్నాడు అని వదిలిపెట్టాడు కాని నచికేతుడు మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టలేదు తండ్రిని సమీపించి మళ్లీ మళ్లీ అడిగాడు అందుకుకూడా వాజశ్రవసుడు జవాబివ్వలేదు మూడవసారి అదేవిధంగా ప్రశ్నించాడు కోపగించుకున్న వాజశ్రవసుడు నిన్ను యముడికిస్తాను అంటే నువ్వు చచ్చిపో అని ఆగ్రహంతో అన్నాడు నచికేతుని యొక్క ఆత్మగౌరవం ఎలాంటిదంటే అనేక విషయాలలో నేను మొదటి స్థానంలో ఉన్నాను పలు విషయాలలో మధ్యమునిగా ఉన్నాను నన్ను యముని వద్దకు పంపడం మూలంగా తండ్రి ఏం సాధించబోతున్నాడు అని నచికేతుడు ఆలోచించసాగాడు నచికేతునులో మనం చూసే ప్రధానమైన సుగుణం ఇది ఆత్మగౌరవం జీవితంలో తన స్థానాన్ని తన దోషాల్ని తెలుసుకుని ఉన్నాడు కనుక అనేక విషయాలలో మొదటి స్థానంలో ఉన్నాను పలు విషయాలలో మధ్యమునిగా ఉన్నాను కాని దేనిలోనూ చివరి స్థానంలో లేను అని తెగువతో తనను తాను బేరేజ్ వేసుకున్నాడు నా మీద తండ్రి ఆగ్రహం వహించాడే ఎందుకు ఆగ్రహం వహించాడు నేను ఆయనతో దేని గురించి చెబుతున్నానో ఆ విషయం అర్థం చేసుకోకుండా నన్ను యముని వద్దకు పంపబోతున్నానని చెప్పారే అనుకుంటూ బాధపడ్డాడు తండ్రి కోపంతో చెప్పినప్పటికీ చెప్పిన విషయం చెప్పింది చెప్పినట్లు చేయవలసిందే కదా కాబట్టి తాను యముని వద్దకు వెళ్లి తీరాల్సిందే అని నిర్ణయించుకున్నాడు నచికేతుడు కాని వెళ్లేముందు ఆయనకు నిజాన్ని గ్రహింపచేయాలని అతను భావించి తండ్రితో ఇలా అన్నాడు పూర్వీకులు ఎలా జీవించారో ఎంచి చూడండి ఇప్పుడున్నవారు ఎలా జీవిస్తున్నారో యోచించి చూడండి చెట్టి చేమలకి మల్లేనే మనిషి జనన మరణాలు పొందుతున్నాడు అని తండ్రితో చెప్పాడు నచికేతుడు జీవితంలో అనుభవాలు గొప్ప మార్గదర్శకాలు మన అనుభవాలనుండి గుణపాఠం నేర్చుకోవాలన్నది నిజం కాని ఇతరుల అనుభవాల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు నిప్పు కాలుస్తుంది ఆ విషయాన్ని మనం అనుభవించి చూడవలసిన అవసరం లేదు ఇతరుల అనుభవాల నుండి దానిని మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఇతరుల అనుభవాల నుండి నిజాన్ని గ్రహించమని వాజస్రవసునుతో నచికేతుడు చెబుతున్నాడు సజ్జనులు ఎప్పుడూ ఈ రకంగా దానం చేయలేదు అలా చేసిన వాళ్లు ఆనందరహిత లోకాలను పొందకుండా ఉండలేదు కనుక ధార్మికంగా ప్రవర్తించండి అని తండ్రికి అతడు ఉపదేశించేస్తున్నాడు అంతేకాకుండా యమునికి ఇవ్వబోతున్నట్లు ఆగ్రహంతో కోపంతో చెప్పినప్పటికీ ఆయన యొక్క వాక్కును నిజం చెయ్యాలి తాను యముని వద్దకు వెళ్లే తీరాలి దానిని ఎటువంటి ప్రతిఘటన లేకుండా స్వీకరించాడు నచికేతుడు అతడికి తండ్రి పట్ల విచారం కానీ కోపం కానీ రాలేదు అనడం అనేది గమనించవలసిన విషయం యమలోకానికి పోవాలి అనే తన నిశ్చయాన్ని తండ్రితో చెప్పాడు నచికేతుడు ఆగ్రహంతో తాను చేసినటువంటి విషయాన్ని గ్రహించి తండ్రి వాజశ్రవసుడు దిగుల్లో మునిగిపోయాడు అది చూచిన నచికేతుడు ఆయనకు జీవిత సత్యాన్ని తెలియజెప్పాడు జీవితం అశాశ్వతమైనది మనిషి చెట్టుచేమల వల్లనే జనన మరణాలు పొందుతూ ఉంటాడు పుట్టినవారు గిట్టడమూ మరణించినవారు మళ్లీ జన్మించడమూ తథ్యమూ కనుక నేను యమలోకం వెళ్లడం గురించి మీరు కలత చెందవద్దు అని తండ్రితో చెప్పి యమలోకానికి వెళ్లాడు నచికేతుడు వెళ్ళినప్పుడు యమధర్మరాజు అక్కడ లేడు కనుక యముని భవనంలో మూడు రోజులు వేచి ఉండవలసి వచ్చింది ఆ తరువాతనే యమధర్మరాజు వచ్చాడు అప్పుడు ఆయన మంత్రులు నచికేతుడు వచ్చి వేచి ఉండడం గురించి యమధర్మరాజుకు తెలియపరిచారు బ్రాహ్మణుడొకడు అతిథిగా వచ్చినప్పుడు అగ్నిలాగానే ప్రవేశిస్తాడు యమధర్మరాజా నువ్వు ఆ బాలునికి నీరూ మొదలైనవి ఇవ్వు అని మంత్రులు యమధర్మరాజుతో చెప్పారు అతిథి పూజనీయుడు ఆ సమయంలో అతడు భగవంతుడే ఆ స్థితిలో అతడు స్థుతింపదగినవాడు అతిథిని ఉపచరించడము అన్నది భారతదేశంలో ఒక కాలంలో ఆరాధనగానే పరిగణింపబడింది దాని ముఖ్యత్వాన్ని ఇక్కడ మంత్రులు యమధర్మరాజుకు తెలియపరిచారు ఎవరింట్లో ఒక పవిత్రుడైన బ్రాహ్మణుడు నిరాహారిగా ఉండడం తటస్థిస్తుందో అల్పబుద్ధి అతడి ఆశలు ఆకాంక్షలు నశిస్తాయి తాను చేసిన పుణ్యఫలము మధుర భాషణల వలన కలిగిన ఫలము సత్కర్మల యొక్క ఫలము అన్నింటినీ అతడు కోల్పోతాడు అతని పుత్రులు పశుసంపద నశించిపోతుంది ఎవరింట్లో ఒక పవిత్రుడైన బ్రాహ్మణుడు నిరాహారిగా ఉండడం తటస్థించుతుందో ఇటువంటి నష్టం జరుగుతుంది పవిత్రుడైన వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఉపచర్యలు చేయడం మన కర్తవ్యం ఉపచరించకపోతే సర్వసంపదలు నశిస్తాయి అదే సమయంలో ఉపచరించి వారి యొక్క మనస్ఫూర్తి అయిన ఆశిస్తులను పొందితే సకల సంపదలు చేకూరుతాయి మంత్రులు చెప్పినటువంటి ఈ విషయాన్ని విని యమధర్మరాజు తిన్నగా నచ్చికేతును వద్దకి వెళ్లి అతనికి ఉపచర్యలు చేశాడు అతిధీ నమస్కరింపదగ్గ నీవు నిరాహారిగా నా ఇంట్లో మూడు రాత్రులు గడిపావు పవిత్రుడైన ఓ బాలుడా ఆ దోషం నాకు వాటిల్లకుండా నాకు శుభం కలుగునుగాక మూడు రాత్రులు గడిపినందున నా నుంచి నీవు మూడు వరాలు స్వీకరించు అని యమధర్మరాజు నచికేతునితో అన్నాడు అప్పుడు నచికేతుడు కోరిన మొదటివరం తండ్రి యొక్క క్షేమం యమధర్మరాజా నీ వద్దనుంచి తిరిగి వెళ్తున్న నన్ను నా తండ్రి అయిన గౌతముడు అపార్థం చేసుకోకూడదు నన్ను ఆదరించి మనోవ్యాకులత లేనివాడై సంతోషం నిండిన మనస్కుడై కోపరహితుడై నా తండ్రి తప్పక మాట్లాడాలి మూడు వరాలలో దీనిని నేను మొదటివరంగా కోరుకుంటున్నాను అన్నాడు యముణ్ణి కలుసుకుని తిరిగి వస్తున్న నన్ను ఇతడు దయ్యం కాదు నాకుమారుడే అని నా తండ్రి వాజశ్రవసుడు గ్రహించాలి తను ఒక తప్పు చేశానని కోపించిన ఆయన ఇప్పుడు ఆ కోపాన్ని వదులుకోవాలి క్లుప్తంగా చెప్పాలి అంటే తండ్రి తనను ఆదరించి స్వీకరించాలి అని నచికేతుడు మొదటివరం కోరుకున్నాడు నీ తండ్రి అయిన ఉద్దాలకుడు నిన్ను చూసినప్పుడు మునుపటి మాదిరిగానే నీ పట్ల ప్రవర్తిస్తాడు తిరిగి వెళుతున్న నిన్ను చూసి కోపగించుకోడు అని చెప్పి యమధర్మరాజు మొదటివరాన్ని నచికేతుడికి ప్రసాదించాడు స్వర్గంలో కించిత్తుకూడా భయం ఉండదు మృత్యుదేవతవైన నువ్వు కూడా అక్కడ లేవు అక్కడ ఎవరూ వృద్ధాప్యం వలన భయపడరు వారికి ఆకలి దప్పులనేవి ఉండవు వారు శోకరహితులై ఆనందంలో ముణిగిలుతూ ఉంటారు యమధర్మరాజా స్వర్గంలో జీవించేవారు అమరత్వాన్ని సంతరించుకుంటారు అక్కడికి తీసుకు వెళ్లగలిగినటువంటి యాగం గురించి నీకు తెలుసు శ్రద్ధావంతుడనైన నాకు ఆ యాగం గురించి నీవు తెలియజేయి దీనిని నేను రెండవ వరంగా కోరుకుంటున్నాను అని అడిగాడు మనిషికి సుఖభోగాల పట్ల ఉన్న అనురక్తికి అంతం లేదు ఆయుషా తక్కువ కనుక ఇక్కడ పూర్తిగా అనుభవించలేని సుఖాలు పరలోకంలో ఉన్నట్లుగా ఎంచి అక్కడకు వెళ్లి తన సుఖభోగమయ జీవితాన్ని కొనసాగించాలని ఆశిస్తాడు అతడు దీని పర్యవసానంగా జనించినదే ఈ స్వర్గమనే భావన ఆకలిదప్పులు వృద్ధాప్యము అన్నింటికీ పైన మరణం లాంటిది సుఖభోగాలకు అడ్డంకులుగా ఉన్నాయి ఈ అడ్డంకులు లేని లోకంగా స్వర్గాన్ని మనిషి భావించాడు ఆ స్వర్గానికి వెళ్లడం ఎలాగా జీవితంలో సాధించవలసిన అన్నింటికి యాగాన్ని వేదకాలం నాటి మనిషి సాధనంగా చేసుకున్నాడని మనం తెలుసుకున్నాము స్వర్గానికి వెళ్ళడానికంటూ ప్రత్యేకమైన యాగాలు రూపొందించబడ్డాయి వాటిలో ఒక దానిని గురించి యమధర్మరాజును రెండవ వరంగా నచికేతుడు కోరాడు స్వర్గానికి వెళ్లడం ఎలాగా అమరత్వాన్ని పొందడం ఎలాగా అనే విషయాన్ని తెలుసుకోగోరుతున్నాను అని నచికేతుడు యమధర్మరాజుని రెండవ వరం కోరాడు దాన్నే నచికేత విద్య అంటారు యాగాలు బాహ్యంగా అనుష్ఠించేవి కొన్ని వస్తువులను తీసుకొని బాహ్యంగా చేసే క్రియలు పుణ్యాన్ని ఇవ్వవచ్చు స్వర్గలోక జీవితాన్ని అందించవచ్చు కాని ఆంతరంగిక పురోభివృద్ధిని అందిస్తుందా అనుభూతిని కలిగిస్తుందా అనే ప్రశ్న కాలక్రమంలో జనించింది ఆంతరిక అనుష్ఠానాలే ఆంతరిక పురోగతిని కలిగిస్తాయి అనే భావన బలపడింది యాగాలు అంతర్ముఖమైన విద్యలు రూపొందించబడ్డాయి యాగం విద్యగా పరిణమించటం చూస్తాము ఓ నచికేత స్వర్గానికి తీసుకెళ్లే యాగం గురించి అడిగావు నీవు అది నాకు తెలుసు దానిని నీకు చెబుతాను సావధానంగా విను స్వర్గాన్ని అందించేదీ ప్రపంచానికి ఆధారభూతమైనది ఆ అగ్ని హృదయగుహలో ఉన్నది బాహ్యక్రియ యాగం చేస్తున్నప్పుడు స్వర్గాన్ని ఇచ్చే అదే యాగం ఆంతరిక అగ్నిగా ఆత్మాగ్నిగా గ్రహించి విద్యగా అనుష్ఠిస్తున్నప్పుడు ప్రపంచానికి ఆధారమైన భగవంతుని పొందడానికైన ఒక సాధనఅవుతుంది విద్యగా అనుష్ఠిస్తున్నప్పుడు ప్రపంచానికి ఆధారమైన భగవంతుని పొందడానికి ఒక సాధన అవుతుంది అది ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించే కుద్ధి ఉపనిషత్తుల అంతరార్ధాలు తెలుస్తాయని ఇంతకు మునిపే మనం తెలుసుకున్నాం సావధానంగా విను అని యమధర్మరాజు దానినే సూచిస్తున్నాడు ఆ అగ్ని హృద్ ఉంది అంటున్నాడు యమధర్మరాజు ఇదే నచికేత విద్య హృద్గుహను తెలుసుకునే బుద్ధిని జాగృతం చేయడానికైన ఒక సాధనగా ఇది ఉండాలి ఆధ్యాత్మిక సత్యాలను భగవంతుని గురించిన సత్యాలను తెలుసుకునే బుద్ధి జాగృతం చెంది ఉండాలి స్వర్గాన్ని పొందడానికైన మార్గం హృద్గుహలో ఉందని నచికేత విద్యని ఎత్తిచూపిన యమధర్మరాజు బాహ్యంలో దానిని యాగంగా నిర్వర్తించడానికి పద్ధతులు చెప్తున్నాడు ఆ యాగానికి ఎటువంటి ఇటికలు కావాలో ఎన్ని కావాలో ఏ విధంగా యాగకుండాన్ని అమర్చాలో అంతా విపులంగా ఉపదేశించాడు యమధర్మరాజు చెప్పిన విషయాలు నచికేతుడు అదేవిధంగా తిరిగి ఒప్పచెప్పాడు నచికేతుడు వాటిని అర్థం చేసుకోవడం చూసి ఎంతో సంతోషించిన యమధర్మరాజు తను మళ్లీ ఇలా చెప్పాడు నచికేతుని జవాబుతో ప్రీతి చెందినవాడైన మహాత్ముడు అయిన యమధర్మరాజు అతనితో నీకు ఇంకొక వరం ఇస్తాను ఈ యాగం ఇకపై నీ పేరిట ప్రసిద్ధమవుతుంది అని చెప్పాడు చక్కని ప్రతిభగలిగిన విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడికి అర్హత శిష్యుని పట్ల గురువుకు ఏర్పడే సద్భావన స్పందనతో యమధర్మరాజు చెప్పిన మాటలు ఇవి రెండవ వరాన్ని ప్రసాదించి ఏ యాగం ద్వారా స్వర్గాన్ని ప్రాప్తించుకోవచ్చునో అది నచికేత యాగం రెండవ వరం అందమైన ఒక రత్నాలహారం ఈ హారం పలు విధాలైన యాగాల గురించినటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది నచికేత యాగాన్ని ముగుర్ని ఆశ్రయించి మూడు విధులను నిర్వర్తించినప్పుడు జనన మరణాలను అతిక్రమిస్తాడు నచికేతుని రెండవ వరం స్వర్గానికి వెళ్లే మార్గం గురించినది ఆ మార్గం నచికేత యాగం ఆ బాహ్యమైన యాగాన్ని కొన్ని నియమాలు పాటించి నిర్వర్తిస్తే అదే ఒక ఆంతరిక సాధనగా ఒక విద్యగా భగవన్మార్గంలో చేరుస్తుందని ఈ మంత్రం సూచిస్తున్నది ఈ నియమాలు ఏమిటి ముగ్గురిని ఆశ్రయించడం తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు చూపే మార్గంలో వెళ్ళాలి తల్లి వాత్సల్యము లౌకిక విషయాల్లో తండ్రి సూచనలు ఆంతరింగిక జీవితంలో అర్హుడైన గురువు యొక్క మార్గదర్శకత్వము ఈ మూడూ తగిన తరుణంలో సరిగా లభించని వ్యక్తి జీవితం విజయవంతమవుతుంది ఏ ఒక్కటి లభించకున్నా ఆ జీవితం పరిపూర్ణం కాదు ఈ ముగ్గురి ఆశీస్సులతో జీవితం పరిపూర్ణతను సంతరించుకోవాలి ఈ ముగ్గురి ఆశ్రయంతో భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు అంటే భగవంతుడంటూ ఒకరు ఉన్నారు ఆయనను పొందడమే జీవిత లక్ష్యం అన్న విషయం అతడికి తెలియవస్తుంది దీనినే మంత్రంలో వచ్చే విధిత్వా అనే పదం సూచిస్తూ అలా తెలుసుకోవడం మాత్రం సరిపోదు అనుభూతిలో భగవంతుణ్ణి గ్రహించాలి అనుభవించాలి దానికోసమైన అభ్యాసాలు ఏవి మూడభ్యాసాలున్నాయి తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము ఈ మూడు కర్మలు లేక మూడు అభ్యాసాలు అని పతంజలి మహర్షి రచిస్తున్నారు సొంత అవసరాలను తగ్గించుకోవడము తన జీవితం ఇతరులకు ప్రయోజనకరంగా రూపొందే తీరులో జీవించడము తపస్సుగా పేర్కొనబడుతుంది మంచి గ్రంథాల పఠనము మంచి ఉపదేశాలు ఇతరులకు చెప్పడము మంత్రజపము ఆత్మవిచారణ ఇటువంటి వాటిని స్వాధ్యాయముగా పరిగణించవచ్చు భగవంతుని ఆరాధించడము ఆయనను సరణుజొచ్చి జీవించడము ఈశ్వరప్రణిధానముగా చెప్పబడుతోంది ఈ రకంగా ముగ్గురి తోడ్పాటుతో మూడు అభ్యాసాలు చేసే వ్యక్తి భగవంతుని పొందుతాడు ఆ భగవంతుడు ఎవరు బ్రహ్మము నుండి ఉద్భవించినవాడు నిరాకార నిర్గుణ పరమోత్కృష్ట స్థితిలో భగవంతుడు బ్రహ్మముగా సాధారణ మానవులు అర్థం చేసుకోదగ్గ స్థితిలో ఫలానా రూపాలతో గుణాలతో ఉన్న స్థితిలో భగవంతుడు దేవుడు శివుడు విష్ణువు దేవి మొదలైన వివిధ నామాలను ఆపాదించుకుంటున్నాడు ఈ స్థితిలో ఉన్న భగవంతుణ్ణి మనిషి పొందుతున్నాడు భగవంతుని మూలంగా కాకుండా వేరే దేని ద్వారానైనా లభించే శాంతి స్థిరమైనది కాదు కొన్ని బాహ్య కారణాల ద్వారా లభించే శాంతి ఆ కారణం తొలగిపోగానే కరవైపోతుంది కాని భగవంతుని పొందడం వల్ల లభించే శాంతి దేనివలనా నశించదు మూడింటినీ తెలుసుకుని ఎవరు నచికేతయాగా నిర్వర్తిస్తారో అతడు శరీరం పతనం కాకమునుపే మృత్యుముని జయించి శోకాలకు అతీతుడై స్వర్గలోకంలో ఆనందిస్తాడు కేవలం నచికేతయాగాన్ని చేసినందున స్వర్గలోకానికి పోతాడు శరీరం పతనం కాకమునుపే అంటే జీవిస్తున్నప్పుడే మరణాన్ని జయించడం అంటే ఏమిటో శ్రీశంకరులు అద్భుతంగా విశదీకరిస్తున్నారు అతడు అజ్ఞానమునుంచి విడివడుతున్నాడు రాగద్వేషాల వంటి అరుషడ్వర్గాల వశం నుంచి విడివడి జీవిస్తాడు అజ్ఞానము రాగము వంటి వాటికి లోనై మనం చేసే ప్రతిచర్య మనలను సంసారంలో పెనుగొనవేస్తుంది మరుజన్మకు దారితీస్తుంది అజ్ఞానము రాగము వంటి వాటికి లోనై మనంచేసే ప్రతిచర్య మరుజన్మకు అది దారితీస్తుంది కోర్కెలూ ద్వేషమూ లేనివాడై జీవితం గడుపుతున్నప్పుడు జన్మరాహిత్యం కలగడం మరణాన్ని జయించిన జీవితం గడుపుతున్నట్లే అవుతుంది నచికేత స్వర్గానికి తీసుకువెళ్లే ఏ యాగాన్ని గురించి నీవు అడిగావో దానిని నీకు తెలిపాను ఈ యాగాన్ని ఇకపై నీ పేరిట పేర్కొంటారు ఇక మూడవ వరాన్ని నీవు కోరుకో ఈ ఉపనిషత్తులో ప్రధాన ఇతివృత్తమైన మరణానంతర మానవుని స్థితి గురించిన ఉపదేశం ప్రారంభమవుతుంది మరణానంతరం మనిషి జీవిస్తున్నాడు అని కొందరు లేదు అని కొందరు అంటూ ఉంటారు ఈ సందేహాన్ని నిన్ను అడిగి నివృత్తి చేసుకోగోరుతున్నాను నేను కోరుకోబోతున్న మూడవ వరం ఇదే అని నచికేతుడు యమధర్మరాజుతో అన్నాడు నచికేత ఈ విషయంలో దేవతలకు సైతం సందేహం ఉంది ఈ విషయం ఎంతో సూక్ష్మమైనది సులభంగా తెలుసుకోగలిగింది కాదు కనుక వేరే వరం కోరుకో అని అన్నాడు ఈ విషయంలో దేవతలకు కూడా సందేహం ఉన్నదా యమధర్మరాజా సులభంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదని నువ్వు చెబుతున్నావు కానీ దీనిని ఉపదేశించడానికి నీ వంటి వారు వేరొకరు నాకు లభించరు వేరే ఏ వరము దీనికి సమానమైనది కాదు పుష్కలంగా పశువులను ఏనుగులను గుర్రాలను బంగారాన్ని ఇటువంటి వాటిని కోరుకో భూమి మీద విశాలమైన సామ్రాజ్యాన్ని కోరుకో ఇష్టమైనంతకాలం జీవించు నచికేతా దీనికి సమానమైన వరం ఏదైనా నీకు తోస్తే దాన్ని కోరుకో సంపద దీర్ఘాయువు భూమండలంలో విశాల సామ్రాజ్యాధిపత్యము ఇటువంటి వాటిని ఏమైనా కోరుకో సమస్త కోరికలు అనుభవించేవాడిగా చేస్తాను నిన్ను నచికేత మానవలోకంలో తీర్చుకోవడానికి దుర్లభమైన ఏ కోరికలు ఉన్నవో వాటన్నింటినీ నీ ఇష్టప్రకారం కోరుకో సారథులతో రథాలను ప్రసాదిస్తాను సంగీతవాద్యాలలో నిష్ణాతులైన కళాకారులను ఇస్తాను పురుషులను మోహంలో ముంచెత్తి దేవలోక స్త్రీలను అనుగ్రహిస్తాను ఇటువంటి స్త్రీలు మానవులకు లభించరు నేను ప్రసాదించే ఈ దేవలోక స్త్రీల చేత నువ్వు కావలసిన పరిచర్యలను పొందు కాని మరణం గురించి మాత్రం అడగవద్దు అనగానే మృత్యుదేవా నువ్వు చెబుతున్న సుఖాలన్నీ అశాశ్వతాలు అవి మనిషి ఇంద్రియాల యొక్క శక్తిని వృధా చేసేవి జీవితమే స్వల్పమైనది కనుక నువ్వు చెప్పిన గుర్రాలు ఆటలు పాటలు అన్నింటినీ నువ్వే ఉంచుకో లోకంలోని సుఖభోగాలు అశాశ్వతాలు అంటే ప్రాపంచిక వస్తువుల నుంచి లభించే సుఖం శాశ్వతంగా ఉండదు ఆ సుఖాల వెంట దుఃఖాలు ఎప్పుడూ వస్తాయి అంతేకాదు సుఖాలను అనుభవించగా అనుభవించగా అవి వృధా చేసి ఇంద్రియాలను నిర్వీర్యం చేస్తాయి మనలను నశింపజేసి పర్యవసానంగా దుఃఖాలను తీసుకొచ్చే ఈ ప్రాపంచిక సుఖాలను కోరకూడదు వాయుష్యు స్వల్పం అతి స్వల్పం భగవంతుడిచ్చిన ఈ స్వల్పమైన ఆయుర్దాయాన్ని అల్పసుఖాలలో వెచ్చించకూడదు ఉన్నత లక్ష్యాన్ని పొందడానికి ఉపయోగించుకోవాలి ఈ విషయం గ్రహించి యమధర్మరాజు ఇవ్వ సుఖభోగాలను నచికేతుడు తిరస్కరించాడు మనిషి ధనంతో తృప్తి చెందేవాడు కాదు నిన్ను దర్శిస్తే కావలసిన సంపద లభించడం తథ్యం నువ్వు పాలించే వరకు నా ఆయుష్యుకు కొరత లేదు కనుక ఆయుషో సంపదో అవేవీ నాకొద్దు పది రూపాయలు లభిస్తే నూరు రూపాయలు చాలు అనిపిస్తుంది నూరు లభిస్తే వెయ్యి చాలుననిపిస్తుంది ఈ విధంగా ధనం మీద కాంక్ష పెరిగిపోతూ ఉంటుంది అందుకే కోర్కెలను ఒక సంఖ్యలగా అభివర్ణించారు ధనం మాత్రమే కాదు ప్రాపంచిక సుఖాలు వేటితోనూ తృప్తి తీరదు యమధర్మరాజు ఇచ్చిన అంతటి సంపదను అనుభవించినప్పటికీ పర్యవసానం ఒక్కటే అంటే తృప్తి లభించదు కాబట్టి దాన్ని కోరినా ఫలం ఉండదు పాపపుణ్యాలకు తగినట్లుగా వ్యక్తి యొక్క ఆయుష్యు యమధర్మరాజు నిర్ణయిస్తాడు కాలం వరకు జీవించడానికి నచుకేతుడికి వరం ఇచ్చాడు చేతల్లో చూపగలిగిందే అతడు వింటాడు విన్నది క్రియారూపంలో ఆచరిస్తాడు నచికేతుడికి వరం ఇచ్చాడు ఆయన అయినప్పటికీ ఆ కాలం అయిపోగానే మరణించవలసిందే కనుక దీర్ఘాయుషు వలన కూడా ఏమీ ఫలం లేదు అందువల్ల మరణం గురించిన తన ప్రశ్నకు జవాబు కావాలి అది మాత్రమే కావాలి అని పట్టుబట్టాడు నచికేతుడు లేనివారు అమరులూ అయిన మిమ్మల్ని పొంది నిజాన్ని తెలుసుకున్నాను నేను వృద్ధాప్యమూ మరణమూ ఉన్న అధోలోకవాసిని శారీరక సుఖాలూ మొదలైన వాటిలో కలిగే సుఖం ఏమిటన్నది చింతన చేసి పర్యాలోచన చేసి గ్రహించాను దేవతలు వార్ధక్యం లేనివారు అమరులుగా పేర్కొనబడుతున్నారు అంటే మనతో పోల్చుకున్నప్పుడు వారు ఇంకా దీర్ఘకాలం కాలం జీవిస్తారు కాని వారు కూడా ఆ కాలం పూర్తి కాగానే మళ్ళీ జన్మకు లోనయ్యే తీరాలి మిమ్మల్ని పొంది నిజాన్ని గ్రహించాను దేవతలు ఏదో ఒక రోజున మరణాన్ని పొందవలసి ఉంటుంది అంటే మనిషి ఆయుష్ ఎంత స్వల్పమైనది దానిని ఈ అశాశ్వత ప్రపంచ సుఖాలలో వ్యయం చేస్తానా అని నచికేతుడు ప్రశ్నించాడు మరణానంతరం ఏమున్నదో దానిని తెలుసుకోగోరుతున్నాను అని అడిగాడు యమధర్మరాజా ఏ విషయంలో ఈ సందేహం నెలకనువుందో పరలోక విషయం గురించిన దేనిని తెలుసుకుంటే గొప్ప ఫలం లభిస్తుందో ఏ నిజం అతి గోప్యంగా దాచబడి ఉందో దానిని నేను తెలుసుకోవాలి మరి ఏ ఇతరమైన వరము నాకక్కరలేదు అని చెప్పాడు ఈ విధంగా కఠోపనిషత్తులోని ప్రథమాధ్యాయంలోని ప్రథమవల్లీ సమాప్తమవుతుంది మహోన్నత సత్యాలను తెలుసుకోగోరిన వారికి నచికేతుని యొక్క కథ ఆదర్శప్రాయం వారిలో ఉండవలసిన కొన్ని ముఖ్యమైన లక్షణాలు నచికేతున ద్వారా చెప్పబడుతున్నాయి మొదటిది శ్రద్ధ కేవలం విశ్వాసం మాత్రమే ఉంటే చాలదు ఆ విశ్వాసాన్ని చేతలలో చూపించగలిగిన ప్రతిభ కూడా ఉండాలి రెండవది ఆత్మగౌరవం తన గౌరవం గురించి అతనికి చక్కని అవగాహన ఉంది శ్రద్ధావంతుడనైన నాకు ఆ యాగం గురించి తెలియజేయి అని అతడు చెప్పడం నుంచే ఆ విషయాన్ని మనం అవగతం చేసుకోవచ్చు శ్రద్ధావంతునికి ఏదైనా చెబితే అది వృధా కాదు ఎందుకంటే అతడు దానిని తన చేతలలో కనబరుస్తాడు చేతలలో చూపగలిగిందే అతడు వింటాడు విన్నది క్రియారూపంలో ఆచరిస్తాడు తనలో ఆ గుణం ఉండడము యమధర్మరాజు చెప్పింది ఆచరణలో చూపగలిగిన ప్రతిభ తనకు ఉండడమో నచికేతునికి తెలియని విషయం కాదు ఇదే ఆత్మగౌరవం అదేకాక సంపద పదవి స్త్రీ మొదలైన పలు విషయ వస్తువులను యమధర్మరాజు ఇవ్వజూపినప్పటికీ ఈ విధంగా ఇవ్వజూపి మభ్యపెట్టినప్పటికీ వీటితో కలిగే సుఖం ఏమిటన్నది పర్యాలోచన చేసి గ్రహించాను నేను అని ధైర్యంగా చెప్పాడు నచికేతుడు తనను గురించి తాను బాగా అర్థం చేసుకున్నాడని తాను ఎంతో ఉన్నత భావాలు సంతరించుకున్న వ్యక్తినని అతనికి బాగా తెలుసు ఆత్మ అహం కింద పరిగణించకూడదు లేని ప్రతిభలను ఉన్నట్లు ప్రదర్శించుకోవడము బలహీనతలను దాచుకోవడానికి ధరించే ముసుగే అహం ఆత్మగౌరవం అంటే తనలో ఉన్నదాన్ని అవగతంచేసుకోవడం ఆత్మజ్ఞానం తద్వారా వచ్చే ఆత్మగౌరవం రెండూ ఉన్నత జీవితానికి అనివార్యమైనవి తరువాతిది వాస్తవాన్ని అంగీకరించడం వాజశ్రవసుడు నచికేతుని మృత్యుదేవత వద్దకు పంపడానికి ఉద్యుక్తుడైనప్పుడు కోపమో ఆగ్రహమో చెందకుండా దానిని అట్లే స్వీకరించి అతడా విషయం గురించి దీర్ఘంగా యోచించాడు వాటిని అవి మంచివైనా చెడువైనా అట్లే స్వీకరించగలిగిన మనోపరిపక్వత ఉండాలి ఉన్నత సత్యాలను ఆకాంక్షించేవాడు ఎన్నటికీ పరిస్థితులను తారుమారు చేయడానికి ప్రయత్నించరాదు ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ వెంటనే మనస్సును అంతర్ముఖం చేసి ఆ పరిస్థితిని ఆంతరిక పురోగతికైనా ఒక సోపానంగా మార్చుకునే ప్రతిభ అవసరం తరువాతిది తెగువ యమధర్మరాజునే తిన్నగా తెలుసుకుని మాట్లాడే తెగింపు నచికేతునులు చూస్తున్నాం మార్గంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటినన్నిటినీ ప్రతిఘటించి తన లక్ష్యాన్ని సాధించుకునే తెగువ సత్యాన్ని ఆకాంక్షించే వ్యక్తులు తప్పక ఉండి తీరాలి చివరిగా కామనారాహిత్యం ఉన్నత సత్యాలను ఆకాంక్షించే వ్యక్తిలో ప్రపంచం గురించినా దానిలోని సుఖభోగాల గురించినా స్పష్టమైన అవగాహన ఉండి తీరాలి అప్పుడు మాత్రమే అతడు తన లక్ష్యాన్ని పొందగలుగుతాడు ప్రపంచం దానిలోని సుఖభోగాలు అంటే ఏమిటి వాటికి జీవితంలో ఏ మేరకు స్థానం ఇవ్వాలి అన్నది ఎంతో ముఖ్యం ప్రాపంచిక సుఖాలన్నింటినీ యమధర్మరాజు ఇచ్చినప్పటికీ నచికేతుడు వాటిని తిరస్కరించి తన లక్ష్యాన్నే గురిగా ఎంచుకున్నాడు ఎందుకంటే ఆ సుఖభోగాల యొక్క అశాశ్వత తత్వాన్ని అతడు చింతన చేసి అవగతం చేసుకున్నాడు కనుక సత్యాన్ని కోరుకునేవాడికి ప్రాపంచిక ఆకర్షణులు వేటికీ వశం కాని గొప్ప మనస్సు ఉండాలి నచికేతుడు యమధర్మరాజును కోరుకున్న మూడు వరాలలో స్పష్టమైన క్రమాగతమైన లక్ష్యాన్ని ఆకాంక్షను మనం చూడవచ్చు ఉన్నత జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకుంటున్నాం కనుక ప్రాపంచిక సత్యాలను సంబంధాలను త్రోసిరాజనాలి అని మాత్రం అర్థం చేసుకోకూడదు నచికేతుని యొక్క మొదటి వరం తండ్రి తనను సమాధరించడం ఇది కుటుంబంలో చక్కని సంబంధ బాంధవ్యం నెలకొని ఉండాలన్న విషయాన్ని సూచిస్తుంది తల్లిదండ్రులతోనూ కుటుంబంలోని వారితోనూ సరైన సంబంధం నెలకొల్పుకోవాలి రెండవ వరం యాగం గురించినది యాగాల ద్వారా ప్రకృతి శక్తులతో మనం సంబంధం కల్పించుకుంటాం మనకు కావలసిన వాటిని ప్రకృతి శక్తుల మూలంగా సాధించుకుంటున్నాం అంటే ప్రకృతితో మైత్రీపూర్వకంగా మెలగాలి సమాజంతోనూ ప్రకృతితోనూ కలిసిమెలిసి మనం జీవించటం నేర్చుకోవాలి మూడవ వరం సత్యాన్ని గురించినది కుటుంబంతోనూ సమాజంతోనూ ప్రకృతితోనూ చక్కని సంబంధాలు నెలకొల్పుకుంటే ఉన్నత ఆధ్యాత్మిక సత్యాలను పొందగలమని తెలియజేస్తున్నాయి దీనితో కఠోపనిషత్తులోని ప్రథమ అధ్యాయంలోని ప్రథమవల్లి సమాప్తమైంది రెండవ అధ్యాయంలో ఏం జరుగుతుంది అనేది రెండో భాగంలో విందాం